హరి ఓం స్మృతిస్మృతిపురాణానామా నమాము భగవత్పాదశంకరం లోకశంకరం ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ్రాప్యవ కౌన్య సుర లక్షణములు గలవారు ఆ లక్షణములతో జీవించి దేహత్యాగానంతరము తిరిగి మళ్ళా అదే లక్షణములతో అంటే జన్మను పొందుతారు యోని అంటే జన్మ ఆసురీం యోని మాపన్న అంటే అసురుల అసురుల యోని అసురులకు చెందిన జన్మను పొందుతారు అంటే ఒకసారి అసురులకు చెందిన జన్మ పొందుతారు అని ఒకసారితో అవ్వండి జన్మని జన్మని జన్మని ఎత్తే ప్రతి సందర్భంలో కూడా అసురులకు చెందిన జన్మనే పొందుతారు అంటే అదే కంటిన్యూ అదే సైకి కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనికి మీరు వినుంటారు మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు భిక్షం వేయమని సామె భిక్షం కోసం ఎవడొస్తే మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు బిక్షం వేయం అంటే వాడు మూడు ఈ జన్మకి దరిద్రుణ్ణి మూడు జన్మల దరిద్రుడి ఎలా చెప్తారు అంటే క్రితం జన్మలో నీవేమీ దానం చేయలేదు దరిద్రుడిగా ఉంటేవి అంచేత నీ జన్మలో దరిద్రుడు వైపు మళ్ళీ ఈ జన్మలో కూడా దానం ఏం చేయట్లేదు కాబట్టి మళ్ళీ జన్మలో కూడా దరిద్రతమై కొడతావు అని దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాం ఆ వీడు అసుర జన్మించి అసుర లక్షణములను చక్కగా నిలబెట్టుకుని ఉన్నట్లయితే మళ్ళీ అసుర జన్మనే పొందుతాడు అసుర చెందిన జన్మని పొందుతాడు అలా ఒక జన్మతో అయిపోతుంది జన్మని జన్మని జన్మ తర్వాత జన్మ ఆ అసూర యోనుల ఉంటాడు అంటే ఈ అసుర లక్షణములు ఏమిటి అహంకారం బలం దర్పం కామం క్రోధించ సంస్టికాహ అని మనం చూసేది కదా ఈ లక్షణాలు ఐదు లక్షణాలు మీరు చెప్పారు మీరు ఆరు కింద కూడాను ఇంకా ఇటుగా ఇంటర్ రిలేటెడ్గా చెప్పచ్చు ఈ లక్షణములు ఎలా ఉంటాయంటే బయటికి అవి దుఃఖరూపముగా ప్రకటమవుతూ ఉంటాయి అహంకారాన్ని ప్రకటిస్తూ ఉన్నవాడు ఒక రకమైన కనెక్షన్లో ఉంటాడు అలాగే దర్పములు ప్రదర్శించేవాడు కూడా అదే సుఖరూపంగా ఉండవు అహంకారము దర్పము కామము క్రోధము ఇది దుఃఖరూపములే తప్ప సుఖరూపములు కాదు మీరు ప్రేమగా మాట్లాడుతూ నవ్వుతో మాట్లాడుతూ మధురంగా మాట్లాడితే ఎవరికైనా ఏదైనా సంతోషంగా ఇస్తే అది సుఖరూపము తప్ప ఎదరు వాళ్ళని తిట్టడం వాళ్ళతో కొట్లాడడం దాంట్లో సుఖమేమున్నది దుఃఖరూపము కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవి దుఃఖమును కలిగిస్తూ ఉంటాయి ఆ లక్షణములు ప్రకటమయ్యే సందర్భంలోనే దుఃఖం ఉంటుంది టెన్షన్ ఉంటుంది దుఃఖం అంటే భోరు భోరుమని ఎడవడమే కాదుగా టెన్షన్ స్ట్రెస్డ్ అయిపోతూ ఉంటారు అదే దుఃఖము తర్వాత ఈ అహంకారాలు ఏమవుతాయి తత్కాలము నుండి దుఃఖమును ఇచ్చుట మాత్రమే కాక అవి హృదయమునందు సంస్కార రూపంగా బలపడిపోతాయి అవే సంస్కారాలు గట్టిగా పడిపోతాయి దాంతో ఆ సంస్కార జన్మంతా కూడా అవి ప్రకటమవుతూ ఉంటాయి మనం మరల మరల ఆ సంస్కారములను బట్టి సో అది నెక్స్ట్ జన్మకు కూడా కొనసాగుతుంది నెక్స్ట్ జన్మ నుంచి ఇంకో జన్మకి ఆ విధంగా జన్మని జన్మని అంటే ప్రతి జన్మయందు అని అర్థం ప్రతి జన్మయందు కూడా ఈ లక్షణములే కొనసాగుతాయి అంటే అర్థం ఏంటంటే మనం మనలో ఉండే దోషములను ఉడికే పై పైన వాటి వాటి అభివృద్ధి ఎక్కువ ఉంటుంది అంటే అవే చిన్న చిన్న రూపములలో ప్రకటమవుతూ ఉంటాయి దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి ఈ దోషములన్నిటినీ వాటిని ఉడికే అలా పై పైన పైపైన వాటికి పరిష్కారం చూసే ప్రయత్నం చేయకుండా మనము ఈ దోషములను లోతుగా పరిశీలిస్తాం ఇప్పుడు వైద్యంలో కూడా సింటమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ సింటమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం దానివల్ల రోగము పూర్తిగా నయము కాదు తత్కాలము నుండి కొంత ఉపశమము లభించినను మరల ఆ వ్యాధి తిరగబెట్టి మళ్ళీ సింటమ్స్ అలాగే ఇక్కడ కూడా కామ క్రోధ దర్ప ఇవన్నీ కూడా ఆ కాన్షియస్నెస్ ఆ చేతనలో ఉన్నటువంటి ఒక వ్యాధికి నిదర్శనం ఒక రోగం మానస మానసమైనటువంటి డిజార్డర్ అనుకో మళ్ళీ యాచనే మాట అంత బాగుండకపోతే డిజార్డర్ ఒక డిజార్డర్ కి అవి చిహ్నములు ఇవి కాబట్టి ఈ చిహ్నములు మన జీవితంలో అభివ్యక్తమైనప్పుడు అవి ప్రకటమైనప్పుడు తత్కాలం ఆ చిహ్నములకు ఉపశమములను కలిగించే ప్రయత్నంతో సరిపెట్టకుండా అనగా ఏదైనా కోరిక కలిగిందనుకోండి వెంటనే కోరిక తీర్చేసుకుంటే అక్కడికి ఆ కోరిక ఉపశమైంది కానీ అసలు ఆ కోరిక పుట్టడము దాని వలన వీడు ఒక చైతన్యంలో ఎంతో స్ట్రెస్ ఒత్తిడికి గురవ్వడము ఆ కోరికలను తీర్చుకునే కోసం సంసారంలో పరుగులు తీయడము దేవుణ్ణి తీసుకొచ్చి కోరికలలో ప్రవేశపెట్టడము దిస్ ఇస్ ఆల్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ పార్ట్ మన వాళ్ళు ఏమనుకుంటారంటే మన కోరికలను తీర్చుకోవడంలో దేవుళ్ళు ప్రవేశపెట్టేస్తే దానికి భక్తి అని అనుకుంటారు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ భక్తి అంటే దాన్ని ఆ లెవెల్కి తీసుకొచ్చే కూడ భక్తి అంటే లవ్ అంటే ప్రేమ ఈశ్వరుని ప్రేమ మనం స్వార్థబుద్ధితో ఏదో చిన్న చిన్న లాభములను కోరి ఈశ్వరుణ్ణి అర్చించినప్పుడు అది ఈశ్వరుని ప్రేమ అమదు సాత్వస్వి పరమ ప్రేమ రూప ఈశ్వరుని అందరి ప్రేమ అంటే ఈశ్వరుని నుండి ఏది అపేక్షించకుండా మీరు ప్రేమించినట్లయితే దాన్ని భక్తి అంటారు కాబట్టి సరే కోనే ఈశ్వరుని ఆరాధన చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా భక్తి అని అన్నారు గౌణ భక్తి అని గౌణభక్తి అని ప్రతిసారి గౌణభక్తి గౌణభక్తి అంటూ ఉంటే బాగుంటుందని భక్తి సెకండ్ క్లాస్ భక్తి సెకండ్ క్లాస్ భక్తి సెకండ్ క్లాస్ భక్తి అని భక్తి అంతకంటే వేరే ఏమిటో సెకండ్ క్లాస్ భక్తి అంటే బాగుండదు విని వాడికి బాగుండదు దేట్లో అటువంటి భక్తి వలన ఆ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి డిజార్డర్ అది సెటిల్ అవుతుంది అది పరిష్కారం ఒకచో మీ కోరికి తీరిన ఆ కామ వాస్తన్న హృదయంలో నిలిచిపోలేదు ఒకప్పుడు మీరు క్రోధాన్ని ప్రదర్శించినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు లోన్ పోడలేదు మీ క్రోధమే నెగ్గిందనుకోండి అంత మాత్రం చేత మీకు కలిగే ప్రయోజనమేమీ ఉండదు ఆ క్రోధ వాసన అంతఃకరణలో ఆ చైతన్యంలో నిలిచిపోయి కాబట్టి ఈ లక్షణములను పరిశీలించి వాటికి సింటమాటిక్ గా వాటిని చూడటం కాకుండా వాటి మూలములను పరిశీలించి మూలములు పరిశీలించి మీ కాన్షియస్నెస్ అంటే మీ అంతఃకరణం అనందుకొని మీ అంత చేతన అంత చేతనం సాక్షిగా దర్శించడం అభ్యాసం చేయాలి మీకు ఏదైనా ఒక కోపం వచ్చిందనుకోండి లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చిందనుకోండి లేదా ఎవరిపైన ద్వేషభావన కలిగిన లేక ఎవరిపైన ఈర్ష్యా భావన కలిగిన ఇవన్నీ కూడా ఆ కాన్షియస్నెస్ లో ఉండే డిజార్డర్ కి చిన్నది కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ డిజార్టర్ మీకు ఏదైనా అటాచ్మెంట్ కలిగిందనుకోండి ఎవరైనా ఈ రిలేషన్స్ లో అటాచ్మెంట్ ఉంటుంది ఆసక్తి ఆసక్తి ఉన్నట్లయితే అది కాన్షియస్నెస్ లో అదొక డిజాస్టర్ దాన్ని ఆ విధంగా అది గుర్తుపట్టినట్లయితే అది గుర్తుపట్టి దాన్ని సాక్షి రూపంగా దర్శించాలి క్రమంగా ఆ డిజాస్టర్ దూరం అప్పుడు కాన్షియస్నెస్ ప్యూర్గా తయారు ఆ విధంగా అంతఃచేతనలో ఉండేటువంటి కాలుష్యమును పరిశీలన ద్వారా దూరం చేసుకోగలుగుతాం అలాగే దాని నుంచి బయటపడాలి తప్ప లేకపోతే ఈ కాలుష్యము కేవలము తీర్థయాత్రలు పూజలు మొదలైనవి చేసేస్తే వదిలిపోయేదేమీ కాదు అది అలా కంటిన్యూ అవుతుంది అసూర అలా కంటిన్యూ కంటిన్యూ అయ్యి మళ్ళీ జన్మను కూడా అటువంటి జన్మనే కలిగిస్తాయి అని చెప్తున్నారు ఆ సురీం యోని మహాపన్నా మోహాహ వీళ్ళు ఇటువంటి వ్యామోహంలో ఇటువంటి దోషాలని ఎందుకని కలిగి ఉన్నారు అంటే మోహాహ వ్యామోహము గలవారు కనుక పలు రూపములలో ఉంటుంది వ్యామోహము అంటే ఇంగ్లీష్ లో డెల్యూషన్ యామోహము కలిగి ఉండుంటా వ్యామోహము యొక్క కొన్ని రూపములు ఏమిటంటే నేను చాలాసార్లు పెట్టాను పెళ్ళి మళ్ళీ చెప్తూ ఉంటాను ఎందుకంటే జనులను మోహము చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది గత మోహాన్ని వ్యాఖ్యానం చేస్తే జనులకు కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు జనులు వింటూ ఉంటారు వెంటనే మోహాన్ని విధులు పెట్టేస్తాక నాకు అభిప్రాయం ఏమి గుడ్ న్యూస్ యూజ్ఫుల్ న్యూస్ వెళ్తుంది విధులు అలాగే పట్టుకుని ఉంటారు ఎందుకంటే ఒక ఇన్సెక్యూరిటీలో బతుకుతూ ఉంటారు ఇది విధులు పెట్టేయాలంటే వాడు ఇన్సెక్యూర్గా ఉన్నవాడు విధులు పెట్టలేదు ఇప్పుడు బ్లాక్ మనీ ఇంగ్ అన్నారనుకోండి బ్లాక్ మనీ అవరు బారే అన్నారనుకోండి అంటే అది వినడానికి బాగానే ఉంటుంది కానీ వాడికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఏమిటి ఈ డబ్బంతా మనం కాదు వదిలిపెట్టేస్తే మనం భవిష్యత్తులో కష్టపడిపోతామేమో అనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉంటాడు ఆ డబ్బు ఉన్నట్లయితే మనకి సెక్యూర్ అనే ఒక ఫీలింగ్లో ఉంటాడు దాని పేరు వ్యామోహము అంట అని వ్యామోహము అంట ఎందుకంటే డబ్బు బట్టి సెక్యూరిటీ రాదు డబ్బు బట్టి ఆర్టికల్స్ కొనుక్కోగలుగుతారు అంటే సెక్యూరిటీ సెక్యూరిటీ సెక్యూరిటీ అన్నది ఉన్న డిజార్డర్ తొలగడం వల్ల సెక్యూరిటీ లభిస్తుంది తప్ప డబ్బు వల్ల సెక్యూరిటీ రాదు సెక్యూరిటీ ఇస్ ద సైకలాజికల్ సెక్యూరిటీ కానీ వీడు ఎవరు ఉంటాడంటే డబ్బును బట్టి సెక్యూరిటీ వస్తుంది అని చేస్తున్నాయి వాడిని బ్లాక్మెయిల్ వదిలిపెట్టే అంటే వాడు వదిలిపెట్టలేడు బికాజ్ హి ఫీల్స్ సెక్యూర్ విచేట్ అలాగే ఈశ్వరుణ్ణి కామనులతో ఆరాధించకుండా నిష్కామంగా ఆరాధించు అని మీరు చెప్పి చూడండి జనానికి వాళ్ళు వింటారంటే వింటున్నారు అభివృద్ధి మెచ్చుకోవాలి మీద పడి ఎలా చెప్పడానికి అని చెప్పేసి తిరగబట్టం లేదు పట్టుకులు కొట్టడం లేదు ఇంకా అంతకంటే నిజంగా జనులు దయామయులు ఎందుకంటే లేకపోతే రెండు రాళ్ళు విసిరలేరనుకోండి ఇప్పుడు మనం పారిపోవాల్సి వస్తుంది అలా అక్కడ లేకుండా ధైర్యంగా షేన్ పూజను ఉపన్యాసం చెప్పనిచ్చుకున్నారంటే నిజంగా దయని అనుకోక తప్పదు అలా వింటారు ఇందుకే వింటారే తప్ప ఆ కామన్లను వాటితోటి ఈశ్వరంగా ఆరాధించడాన్ని విధులు పెట్టడం ఎందుకంటే ఇన్సెక్యూర్గా ఉండాలి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇండియా ప్రిచ్చువల్ అన్ని లేని వర్షి సెక్యూరిటీ పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంచేతనే అవి తప్పు కామనలతో చేసేటువంటి అర్చనా ఇత్యాదులన్నీ కూడా వాటి వల్ల బంధమే ఉంటుంది తప్ప విముక్తి కలుగదు అని మీరు చెప్పి చూడండి వీధులు పెట్టడం అయిన్ సెక్యూర్లో ఉంటారు ఇదంతా ఒక మహా వ్యామోహం ఆ వ్యామోహం యొక్క పస పవర్ ఎటువంటిదంటే వింటున్నా కూడా అలా గీత ఉపనిషత్తులు వింటూనే ఉంటారు వీధులు పెట్టాలి తప్పని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయరు అలా వినే చూసుకుంటారు అలా సూపర్ఫిషియల్గా చూస్తారు చాలామంది అసలు విననే వినరు ఆ సంగతి వేరు కాబట్టి వ్యామోహం అనేది అలా ఉంటుంది యొక్క మరి ఒక రూపము సుఖము వాక్య వస్తువుల ఉంటుంది అని అనుకుంటాడు నేను మీకు మోడల్ చెప్పాను ఒక గీత ఉంటుంది ఆ గీత మీద నిలబడి ఉంటాడు వీడు ఆ గీతకి యువతల వీడి సంపాదించిన వస్తువులు ప్రతిష్టలు పేరు వీడి ఓన్ అంతా ఈ గీతకు యువతలు ఏమండి గీతకు అవతల వీడు కోరుకునేవన్నీ ఉంటాయి ఇంకా వీడికి లభించనివి వీడు కోరుకునేవి గీతకు అవతల ఉంటాయి వాటికే ఉంటాడు వీడు లభిస్తే నాకు సుఖానుభవం కలుగుతుంది అనుకుంటాడు చిత్రం ఏంటంటే ఈ గీతక యువతలు ఉన్నాయో చూసారా ఇవో ఒకప్పుడు గీతగ అవతలు ఇదిలో చాలా భాగం ఒకప్పుడు గీతగ అవతలు ఉండేవి వాటికేసినప్పుడు అలా చూసి ఇవాడు ఈ కనుక లభిస్తే మనకి సుఖం లభిస్తుంది అని అలా చూసి ఇవాడు చూసి వాటిని సంపాదించాడు మతానికి ఎలాగో కింద లేదా పడి బుట్టలో వేసే సంపాదించాడు వాటిని గొప్ప సంపాదిస్తే అవి గీతక యువతలకు వచ్చాయి మరి సుఖాన్ని ఇవ్వటం లేదు అవి గీతక యువతలు ఉన్నాయే తప్ప అవి సుఖాన్ని ఇవ్వట్లేదు అవి అది సుఖాన్ని ఇవ్వడం మానేసి ఇప్పుడు మళ్ళీ గీతక అవతలు ఉన్న వాటిని చూస్తూ ఉంటాడు ఒకసారి గీతక యువతలు ఉన్న వాటిని చూసి ఒకప్పుడు ఇవి గీతక అవతలు ఉండేవి వీటిని నేను ఎంతో ప్రేమతోటి నాకు సుఖాన్ని ఇస్తాయి అనేటువంటి అభిప్రాయంతో నేను సంపాదించి గీతక యువతలు వేసేసుకున్నాను కానీ ప్రస్తుతం నాకు సుఖాన్ని ఇవ్వటం లేదు కదా అటువంటిప్పుడు ఇంకా గీతక అవతలనే ఉన్నవి నాకు సుఖాన్ని ఇస్తాయనేటువంటి గ్యారంటీ ఏమి గలదు అని వీడు అనుకోడు అలా అనుకుంటే వాడు వివేకవంతుడు వస్తున్నాడు అలా అనుకోడు వాడి గీతక యువతలో ఉన్నవాటి సంగతి మరిచిపోయి గీతక ఆవల ఉన్న వాటిని దర్శిస్తూ వాటి సుఖము లభిస్తుంది అని భావిస్తూ ఉంటాడు వ్యామోహం అంటే అలా ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారి ఉంటాడు నాకు ఎవరన్నా పిల్లని ఇస్తే బాగుండదని ఆ పిల్ల గీతకు అవతలం ఉంటుంది సరే ఎవడో గృహస్థు మొత్తానికి తగించి వీడికి పిల్లలిచ్చాడు ఎవడో ఒక గృహస్థు వాడుకుండే ఇబ్బంది వల్ల వాడు ఆ పిల్లని వీడికి ఇచ్చాడు ఇప్పుడు పిల్ల గీతకి అవతల వచ్చింది కదా హ్యాపీగా ఉండొచ్చు కదా ఉండలేడు ఆ గీ నాకు పుత్ర సంతానం కలిగితే హ్యాపీగా ఉండాలి ఆ గీతకు అవతలం ఉంటాడు పుత్రుడు సరే మహాభాగ్యం ఏమున్నది సంతానం కలిగింది అప్పుడు వీడి పుత్రుడు ఇంజనీర్ అయితే నేను హ్యాపీ అనుకుంటాను ఆ ఇంజనీరింగ్ డిగ్రీ అవటలు ఉంటుంది నాకు అలాగూ లేదు నా కొడుకుంటే నేను హ్యాపీగా ఉంటాను ఒక తండ్రి ఉండేవాడు నా కొడుకు కనుక ఇంజనీర్ అయితే నేను బ్రహ్మానందం నాకు ఎందుకంటే నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను అవ్వలేకపోయాను నా కొడుకు ఇంజనీర్ అయితే నాకు ఆనందం కొడుకు ఇంజనీర్ అయ్యాడు వీడు ముఖం వీడికి అలాగే ఉంటుంది వీడి జీవితంలో మార్పు ఏండి కొడుకు ఇంజనీర్ అయ్యే అమెరికా పోయాడు అమెరికా పోయేటంటే అర్థం ఏంటో తెలిసినా అమెరికా జనులను స్వార్థ పొరులుగా నిర్మాణం చేస్తుంది అమెరికా వెళ్ళిన వాళ్ళు స్వార్థ పొరుల కింద తయారవుతారు అది అమెరికా లక్షణం ఎందుకని అది అమెరికా తప్పు కాదు భోగ ప్రధానమైన జీవనం అట్టి భోగ ప్రధానమైన జీవనంలో మీకు ధనము భోగములు ప్రధానంగా ఉండే జీవనంలో మీరు స్వార్థ పరులుగా తయారవుతారు మీ స్వార్థాన్ని విడవడానికి మీరు ఇష్టపడరు ఆ భోగముల యొక్క పొట్టలు లక్షలు ఒక భేదవాడు కొంత త్యాగం చేయడానికి సిద్ధపడతాడు తప్ప భోగములకు అలవాటు పడిన ధనవంతులు త్యాగం చేయలేకపోతారు ఎందుకంటే మరి దయ వేస్తుంది మన భోగాలు ఏమైపోతాయో అమెరికా మనుషులను ఆ విధంగా తయారు చేస్తుంది అమెరికా నక్కర్లేదు దాన్ని అమెరికా అని కాదు అమెరికాని నిజం అంటారు దాని ఇస్ ద నేమ్ గేమంట్ ఇష్ట అమెరికన్ నిజం ఈ అమెరికన్ నిజం కోసం మీరు అమెరికాలో నక్కలేదు మన దగ్గర ఉంటుంది అసలు స్వార్థపరులుగా తయారవుతాడు ఇప్పుడు ఈ ఇంజనీరు వీడు స్వార్థపరులుగా తయారై ఉంటాడు ఈ తండ్రి ఆ ఇంజనీర్ కేసు చూసి వాడి స్వార్థాన్ని చూసి కుక్కి కుక్కునే ఏడుస్తూ ఉంటాడు అది చెప్పుకోలేడు కూడా కాబట్టి ఒకప్పుడు తనకి ఆమె సుఖాన్ని ఇస్తుందని అని భ్రమపడ్డ గీతకు ఆవలం ఉన్నది ఇప్పుడు గీత ఈవలకి వచ్చి వీరికి సుఖాన్ని ఇవ్వట్లేదు పైగా దుఃఖాన్ని ఇవ్వచ్చు కూడా ఒకప్పుడు కానీ అయినా కూడా నేర్చుకో నేర్చుకోకుండా గీతకు ఆవల మనవడు ఉంటాడు కొడుకైపోయింది మనవడు మనవడికే చూస్తూ ఉంటాడు నాకు మనవడు కనుక లభించినట్లయితే నాకు సుఖం కలుగుతుంది అనుకుంటాడు మనవుడు వీడికి లభిస్తారా వీడికి లభించాలని ఇస్తారా ఆ తల్లి తండ్రి ఆ మనవడిని వాటేసి కూర్చుంటారు వీటిని పెద్ద గదిగా గురికి రానివ్వరు ఏదైనా మెనీ కాంప్లికేషన్స్ ఇందా ఈ మనవడి ఇది వెరీ కాంప్లెక్స్ థింగ్ ఇటు చాలా జటిలంగా అది ఇట్ కమ్స్ విత్ ఎక్ బ్యాగేజ్ ఏదో దూరం నుంచి చూసి ఆశీర్వేదించే పర్వాలేదు కానీ అనాసక్తంగా ఉంటే పర్వాలేదు ఏదో ఆసక్తి పెట్టుకున్నారంటే కాన్ఫ్లిక్ట్లు వచ్చేస్తాయి సో కాబట్టి ఇదంతా వ్యామోహం మన దగ్గర లేనిది మనకి సుఖం ఇస్తుంది మన దగ్గర ఉన్నది సుఖం ఇవ్వడం మానేస్తుంది దాన్ని బట్టి అయినా మన దగ్గర లేనిది మనకి సుఖం ఇస్తుంది ఒక వ్యామోహం ఈ సుఖం రహస్యం ఏమిటంటే సుఖం మన స్వరూపంగా ఉంటుంది బయట నుంచి రాదు అది తెలుసుకుంటే వాడు వేవ తెలుసుకోలేక వాక్య వస్తువుల వెంబడి పరుగులు తీసి కూడా అసూ ఈ విధంగా ఆ ఇల్నెస్ ఆ మానసిక రుగ్మత ఏదిగలతో దానిని మీరు మూలందాకా వెళ్ళి పరిశీలించి ఆ దోషాలను ఆ డిజార్టర్ను ఆ అంతఃధనలో ఉండే డిజార్టర్ను మీరు దూరం ఉంటుంది ఆ మాత్రమే మనం దైవీ సంపదలోకి చేరుకోగలుగుతాం లేకపోతే ఈ సంసారంలో ఈ భోగాలను కూడా పరిగెత్తు ఈ వ్యామోహంతో ఆ వ్యామోహాన్ని అలాగే పెట్టుకుంటే ఈ జన్మంతా కూడా అసుర సంపదతో బతికేస్తాము భవిష్యత్తు జన్మలు కూడా అలాగే ఉంటాయి అని అంటున్నాడు సో శంకర్లు ఏమంటారు చూద్దాం ఆసు ఆ పతి పన్నాహ ఈ వ్యామోహమంతో జీవించేవాడు అంటే వ్యామోహం అనే రూపాల్లో ఉంది ధనమునందు సుఖము కలదు అదొక వ్యామం ధనముతో మనం స్వర్గాన్ని చేరుకోగలుగుతాము స్వర్గానికి అవకాశం స్వర్గానికి నిత్యం వేయగలుగుతాము డబ్బు ఇంకొక వ్యామం డబ్బు ఖర్చు పెట్టి మనం వశం చేసుకోగలుగుతాము నేను డబ్బు ఖర్చు సో డబ్బు ఖర్చు నా కోరికి తీరినట్లయితే నేను భగవంతుడికి కోటి రూపాయలు అది మొక్కు మొక్కు మొక్కు అని అంట బిజినెస్ చేస్తుంది ముక్క అన్నది అవుట్ సైడ్ బిజినెస్ ఆ బిజినెస్ లో కూడా ముందు పేమెంట్ ఇస్తే కానీ కాఫీ ఇవ్వడం మీరు కాఫీ షాప్కి వెళ్ళారనుకోండి ఇప్పుడు కాఫీ షాప్స్ మోడర్న్ కాఫీ షాప్స్ పూర్వం మనం వెళ్ళి కూర్చుంటే మన కాఫీ తాగిన తర్వాత డబ్బులు ఇవ్వకుంటాయి అప్పుడు బిల్లు కట్టకపోతే బిల్లు వెళ్తామని మనం మామూలుగా ఇదంతా తెలుస్తుంది ఇప్పుడు కాఫీ షాప్లో అలాంటి సమస్యలు ఉండవు ఇప్పుడు మీరు కాఫీ డే అని షాప్ ఉంటుంది కాఫీ షాప్ మీరు కాఫీ డే షాప్కి వెళ్ళారనుకోండి ముందు డబ్బులు కట్టేసి మీరు వాడికి కట్టాల్సిన ప్రతి పైసా కూడా అనాత్మిక సంతో సహా వాడికి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసిన తర్వాత ఇటు వీటి దగ్గర మనకేమీ రాదు నిర్ధారణ అయిన తర్వాతనే వాడు కాఫీ తీసుకొచ్చిస్తాడు అంత చూస్తూ ఉంటాడు మీకేసి ఈ ఓటీవన్ బోన్ ఇయర్ ది కాఫీ పార్ట్ దరీ క్లియర్ అబౌట్ సో మీరు డబ్బు కట్టిన తర్వాతనే ఇస్తాను ఎనీవే సో ఈ విధముగా దేవుడికి నేను ఈ డబ్బు దేవుడికి దేవుడితో చేసే వ్యాపారంలో ముందు పేమెంట్ ఉండదు దేవుడు కోరిక తీర్చేటప్పుడు పేమెంట్ చేస్తాను ఇదే ఫాలో కాఫీ డే మోడల్ కాఫీ షాప్ మోడల్ కూడా ఫాలో కాదు కాఫీ షాప్ లో ముందు డబ్బులు కట్టి తర్వాత కోరిక తీర్చడం కదా దేవుడి దగ్గర కూడా అలా చేర్చ ఒక ఆయన ఉన్నారు నాకు అజీర్ణం అజీర్తి వ్యాసండి అది తెల్ల అరగదు నేను జీర్ణ అజీర్ణం వ్యాసి తగ్గి నాకు కనుక ఆహారం తిన్నది జీర్ణించుకునే శక్తి నాకు లభిస్తే నేను దేవుడికి కుంభం పోస్తాను అని మొక్కు ఉన్నాడు కుంభం పోయుంటాను అంటున్నాడు అంటే ఏదో యాభై వస్త్రాలు బియ్యమో ఉని అది ఇలా కుంభం జిల్లా పోస్తారు పోసి తర్వాత అందరికీ పెడతాను అది దేవుడికి నైవేద్యం పెడతారు అనమాట దానికి కుంభం అని అంటారు అంటే ఆహారం తయారు అంత అందంగా వండినప్పుడు దానికి తగ్గ కూర సాంబారు పెరిగి మొదలైనవి కూడా సప్లై చేయాల్సి ఉంటుంది చాలా ఖరీదైన అది నేను స్వామికి సమర్పిస్తాను నాకు ఈ అజీ స్కీమ్ వ్యాధి ఒక ఆయన మొక్కుకున్నాడు అవి చెప్పాడు నేను ఇలా నేను అన్నాను మీరు ఆ మొక్కుని మోడిఫై చేయండి ఏదైతే ముందు కుంభం పోసేయండి ముందు కుంభం పోసేయండి మన తర్వాత తగ్గపోతే చూద్దామగా ఎంతకాలంలో చూద్దాం ఇంకెంత పెద్ద వయసు వచ్చేసింది అప్పటికే డెబ్బై వచ్చేసి ఇంకెంతకాలం ఉండేది ఇవి ఉన్న కాలంలో డాక్టర్ గారిని అడుగుదాం మన గ్యాస్ట్రో మంచి డాక్టర్ గారిని అడుగుదాము అది మనం వేరే సెటిల్ చేసుకున్నాము ముందు మాత్రం కుంభం పోసేది అన్నావు కదా కుంభం పోస్తాను అన్నావు కదా కుంభం పోసే అని నేను సలహా చెప్పాను ఈ సలహా నేను ఎందుకు చెప్పానంటే చిన్నప్పుడు నేను ఎస్ఎస్ఎల్సి పరీక్షలు మాకు పెద్ద పరీక్షల కింద కనపడి అప్పట్లో ఎస్ఎస్ఎల్సి పరీక్ష ప్యాస్ అయితే నేను ఫలానాది చేస్తానని నేను అప్పుడు కుంభ సుబ్రహ్మశ్రీ గారు ఈ మొక్కు మాట విన్నారు ఆయన ఆయనకి ఎవరో చెప్పారు పిలిచి ముందు మొక్కు తీసేమన్నాను ఆ మొక్కు తీజల్ట్స్ రాలేదు సార్ ఇంకా రెండు రిజల్ట్స్ రిజల్ట్స్ నేను ముందు ఫినిష్ చేసేవాళ్ళు మొక్క మినిస్టి రిజల్ట్ వచ్చింది ఇట్ వాజ్ ఎ గుడ్ రిజల్ట్ సో అలాగలవా అది అది నాకు బాగా గుర్తు కాబట్టి ముందు కుంభం కోసాయలు మీరు తర్వాత మీకు ఏమవుతుందో తర్వాత మనం యాక్స్ట్రాట్రాలజిస్ట్ తో మాట్లాడదాం ముందు కుంభం ఆయన ఏం చేశారు నేను వెరిఫై చేయలేదు కాబట్టి మొక్క ఇది వెరీ బిజినెస్ సిటీ మర్చెంటైల్ స్పిరిట్ తోటి ఈశ్వరుల్ని ఆరాధించడం అన్నది ఇవన్నీ కూడా మనం రీఆర్గనైజ్ చేసుకోవాలి అది అసూర లక్షణాలు ఉంటాయి అలాగే అసూర లక్షణములు అర్థంగా కోరికలన్నీ కూడా రజోగుణ రజోగుణ లక్షణం అసుర అంటే రజోగుణమే రాక్షస అంటే తమో కాబట్టి ఈ అసూర లక్షణములను జాగ్రత్తగా గుర్తుపెట్టి మనం వాటి నుంచి బయటపడాల్సి వస్తుంది లేకపోతే వ్యామోహంలో పడిపోతాము మూఢ ఆహ అంటే వ్యామోహములు అనేక రూపాలుగా ఉంటాయి అని నేను మీకు దృష్టాంతపూర్వకంగా మనవి చేస్తూ వచ్చాను జన్మని జన్మిని అంటే ప్రతి జన్మ ఎందు అర్థం వీప్స్తా అంటారు రెండు సార్లు ప్రతి అనే అర్థం మూఢ అనేదానికి శంకరత్మంగా వస్తున్నారు అవివేకిన మూఢ శబ్దానికి అర్థం వివేకము లేనివారు అంటే ఆ తత్వము తెలియని వాళ్ళు జన్మని జన్మని అన్నదానికి ప్రతి జన్మ అవీభావ సమాసం ప్రతి జన్మ సమాసం అవీభావ సమాసం జన్మని జన్మని అనే అర్థంలో ప్రతి అనే అవ్యయం వచ్చి అవ్యయం ఎప్పుడు ముందు పదంగా వస్తుంది పూర్వపదంగా వస్తూ ఉంటుంది అవ్యయం అవ్యయసమాసంలో కాబట్టి ప్రతి జన్మ అయింది అంటే అనేక ప్రతి జన్మ ఎందుకు కూడా ఆసురయోనులు ఆసురయోనులు అంటే ఏమిటి తమో బహులాసు ఏవయోనిషు తమోగుణము అధికంగా ఉండేటువంటి జన్మలను వాళ్ళు పొందుతారు ఇప్పుడు మీరు మనిషిని చూసినట్లయితే వాడి గుణము ఎలా ఉన్నది తెలిసిపోతుంది అత్యంత కోప సపోజ్ ఒక అవే అన్నాడు ఎక్కువసేపు కోపం చాలా తీవ్రమైనట్టు కొంత చికాకాలకైనా కలగవచ్చు కానీ దాన్ని కొంత మనం అదుపులో పెట్టుకుని ప్రేమగా ఉండడం అవసరము అనే వివేకం ఉండదు కోపం వస్తే ఇంకా అలా పెట్టిపోవడం అత్యంత కోప కటుకాచ వాణి వాక్కు పరుషంగా ఉండడము ఇవి స్వజనేషు వైరం బంధువులతోటి వైరవులు చేస్తూ ఉండడము నీచ ప్రసంగ చేసేటువంటి ప్రసంగములు అయోగ్యములైన ప్రసంగములను చేయుట సో ఇవన్నీ కూడా ఆ అసుర తమోబహుళమైన జన్మకు లక్షణములు మానవులలోనే మానవుడుగా జన్మించిన సరే అయితే తమోబహుళములైన జన్మలు తమోగుణం ఉంటుంది పశుపక్ష్యాదులలో మనుష్యులలో కూడా ఇప్పుడు నేను చెప్పిన లక్షణములు కలవారు తమ ప్రధానమైనటువంటి జన్మ కలిగిన వారు అటువంటి జన్మలనే పొందుతూ ఉంటారు అధోగచ్చ అంటే ఇప్పుడు ఈ శక్తికి ఈ సంసార వృక్షం ఈ వృక్షంలో పైకొమ్మ దీనికి తల్లివేరు బ్రహ్మ పరమాత్మ ఊర్ధ్వ మూలమ సో తల్లివేరు పరమాత్మ ఆ కిందకు వచ్చేప్పటికీ కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మల్లో పై కొమ్మలు స్వర్గాది లోకములు అక్కడ ఉండే దేవతలు మొదలైన వాళ్ళని ఆ సారీ ఆ పై కొమ్మలో ఉంటారు మధ్యలో ఉండే కొమ్మలు మానవులు మనుష్య కిరింది కొమ్మలు పశుపక్ష్యాదులు ఒక చిన్న వ్యవస్థ వీళ్ళు మనుష్యులుగా ఉన్నప్పుడు కూడా పశువు యొక్క లక్షణాన్ని కలిగి ఉంటారు పశురం కావాలేత ఆ తర్వాత దేహత్యాగం అయిన తర్వాత పశుపక్ష్యాదుల్లోనే జరిపిస్తారు అనే అభిప్రాయం దాన్నే అధోగచ్చంత అంటారు ఇప్పుడు వీడి దారి ఎటు ఉన్నది దారి దిశ ఎటు ఉన్నది దిశ ఓ పైకి వెళ్ళే దిశలో ఉన్నాడా అంటే దేవ సంప దైవీ సంపద కలవాడు లేదా కిందకి దిశలో ఉన్నాడు అంటే అసునులకు చెందిన లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నాడు అని అభిప్రాయం సో ఇప్పుడు ఉదాహరణకి దైవీ సంపద కలవాడు ఎలా ఉంటారంటే దాన ఏదైనా ఇతరులకు మనం ఏదైనా ఇద్దాము అనే దృష్టి కలిగి ఉంటారు మధురాక వాణి వాక్కు మధురంగా ఉంటుంది తర్వాత దేవార్జనం ఈశ్వరుణ్ణి నిష్కామంగా పూజించత్యాది లక్షణములు గల వాళ్ళు సంపద కలిగి ఉంటారు వాళ్ళు పైకి ఇంతకుముందు నేను చెప్పిన లక్షణములు కోపము పుట్టుకోవడం ఇలాంటి లక్షణములు గలవారు తెలియకపోతారు ఒకప్పుడు ఈ పూజలోకి చేస్తూ ఉంటారు తప్పేది కాదు పూజలోకి చేస్తూ ఉంటారు ఈశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేస్తున్నందుకు మనం మెచ్చుకోవాల్సిందే కానీ ఆ పూజలు చేస్తూ మధ్యలో పోపడడం తిట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ అది మరి అసుర అసుర లక్షణం చేస్తుంది అంటే అర్థం ఏంటి రిచువల్ బాగుంది కానీ దాని వెనక్కలు ఉండాల్సిన స్పిరిట్ సరిగ్గా లేదని అర్థం ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు మమ్మల్గా వచ్చిన భక్తులందరూ ఎవరు లేక వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఈ కార్యకర్తలందరూ సమావేశమై ఒకనొకరు తిట్టుకుంటూ కొట్లాడుకుంటూ కలక్షేపం చేస్తారు మీరు ఎప్పుడైనా గమనించారా అంతటాలో ఉండకపోవచ్చు అలాంటి సందర్భాలు ఉంటాయి అంటే అర్థం ఏంటి పెద్ద దేవ అయితే పెద్ద ఎత్తున చేసినారు దాంట్లో సందేహం లేదు కానీ అంతఃకరణంలో ఏ రకమైన శుద్ధి లేకుండెను అని మనకి తెలుస్తూ ఉంటుంది కేవలము ఒక పూజాధిగమ చేయుట తీర్థయాత్ర చేయుట మాత్రము చేత మనిషి కృతార్థమైపోతాడని అనుకోవడానికి వేరే లేదు ఇప్పుడు కూడా బాహ్యం మీద ఫోకస్ ఉండరాదు ఫోకస్ ఎప్పుడు అంతరము నందు ఉండాలి బాహ్యంలో మీరు ఎంత అధికంగా పూజ చేశారు అన్నది ఫోకస్ ఫోకస్ దాని మీద కంటే ఫోకస్ లోపల ఉండాలి హృదయంలో ఎటువంటి స్ఫూర్తిని మీరు పొందగలుగుతున్నారు అన్నట్టు ఉండాలి ఫోకస్ ఆ రకంగా మనిషి ముందుకు వెళ్ళాలి మా చిన్నప్పుడు మేము గాయత్రి జపని చేసేవాళ్ళం ఒక సంఖ్య పెట్టుకుని జపం చేసేవాళ్ళం ఆ సంఖ్య తీసేవాళ్ళనేటువంటి జపం చేసేవాళ్ళం నాకు అప్పుడు ఎలా చేసామో నాకు తెలుస్తూ ఉంటుంది కదా స్పష్టంగా తెలుస్తూ అప్పుడు చాలా మెకానికల్గా చేసేవాళ్ళు చాలా మెకానికల్గా ఆ సంఖ్యని పూరించడమే ప్రధానంగా పెట్టుకుని చేసేవాళ్ళం అప్పుడు ఎవరు చెప్పలేదు కూడా ఆ చిన్న వయసులో చెప్పినా అర్థం కాదని చెప్పుండకపోవచ్చు పెద్దలు పోలేదు చేస్తున్నాడు చేయని అని చెప్పి ఒకప్పుడు చెప్తే కూడా మంచిదేమో అని అనిపిస్తుంది నాకు ఏమని చెప్పాలంటే అలా మెకానికల్ గా చెప్పడం వల్ల చేయటం వల్ల నీ యొక్క బుద్ధికి వికాసం తగ్గుతుంది నువ్వు ఆ మెకానికల్ చేయటం దానిలో ఉండే తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని ఎవరైనా చెప్పుంటే ఎలా ఉండేది అనిపిస్తుంది నాకు అప్పుడు అంటే పిల్లలకు వీళ్ళకేం తెలుస్తుంది లేదు వాళ్ళు ఉండలేశారు అన్నానికి కూడా వీలు ఎందుకంటే వాళ్ళు కూడా అలా మెకానికల్గా చేస్తూ కాబట్టి ఇది ఇది ఒక పరంపర వాళ్ళు కూడా జపం చేస్తే పుణ్యం వస్తుందనే దృష్టితో చేసి వారు తప్ప అంటే మెకానికల్ అయిపోతున్నారు ఆ మంత్రము యొక్క తత్వాన్ని స్థానాన్ని వంట పట్టించి ఉంటే వీడు ఆంతరంగిక వికాసం అనే ధోరణితో చేసేవారు కాదు అలా ఉండేది గాయత్రీ రపము అది అద్వైత భావనను తిరస్కరించే మంత్రం యకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే మంత్రం ఏకత్వ భావన లేకుండాగా మీరు ఆ మంత్రాన్ని ఎంత జపం చేస్తే మాత్రం అది ఎంత మెకానికల్ గా తయారవుతుంది దాంట్లో ఉండే ఏకత్వ విష ఏకత్వ ఏకత్వాన్ని ఆ ఏకత్వమే మాయా మాత్రం ఇదం ద్వైతం సో మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం తురీయం అద్వైతం అనేదో ఉంటుంది అదే మనిద్దరం అద్వైతం అని మాముఖ్యంలో వస్తుంది కాబట్టి ఈ కనపడేటువంటి ద్వైతమంతా కూడా ఇదంతా కూడా ఒక పెద్ద ఇంద్రజాలము ఉంటుంది ఇంద్రజాలమునందు వాస్తవంగా లేనివన్నీ కనపడతాయి అక్కడ లేనివన్నీ మనకి కనబెట్టి కనబడిట్లా చేస్తాడు ఐంద్రజాలడు అక్కడ ఏవేవో టోపీలోంచి పెట్టలను తీసుకుంటాడు టోపీలో ఉండవు పెట్టలు లేని పెట్టలను తీస్తాడు అలా కనపడిట్లా చేస్తాడు సో కాబట్టి అంత వ్యామోహం కలిగేట్లే చేస్తాయి ఈ ద్వైతం అంతా కూడా అటువంటి వ్యామోహము ఇది యథార్థం కాదు అద్వైతము ఏకత్వము మాత్రమే సత్యము మరి ఈ దృష్టితో ఇటువంటి వికాసమును అపేక్షించి ఆ గాయత్రి మంత్రాన్ని జపని చేసుకుంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది అలాగే మనం చెప్పకపోవడము కేవలము మెకానికల్గా చేయటం మీదనే ఫోకస్ పెట్టకండి అలా దానివల్ల కలిగే ప్రయోజనము అల్పముగా ఉంటుంది ఇటుండి ప్రయోజనం ఆవం కనుక మన హృదయంలో వికాసాన్ని కలిగించే విధంగా ఉండాలి తప్ప పూజాధికము కేవలం పూజలవి చేసేస్తే దైవీ సంపద అని అనుకోవడానికి వీళ్ళు ఆ రకంగా అయితే హిరణ్యకృష్ణుడు రావణాసురుడు పెద్ద పెద్ద దైవీ సంపద గల వాళ్ళు కనుక ఈ విషయాలన్నీ కూడా పెద్దలు గమనించాల్సి ఉంటుంది మూఢ ఇటువంటి లక్షణములు గలవాడు ఈశ్వరుణ్ణి చేరుకోలేడు అని ఇది కూడా చాలా చిత్రమైన విషయం మీ హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు మీరు చేరుకోవచ్చు ఎలా చేరుకోవడము అంటే ఆ మధ్యలో కొన్ని పొరలు పొరలుగా అవలక్షణములు ఉన్నాయి ఈ అవలక్షణములను ఈ పొరలను తీసినట్టుగా ఆ అవలక్షణములన్నిటినీ తీసి అవతల భావిస్తే ఉల్లిపోయి పొరలు ఆ రకంగా ఆ అవలక్షణములు తప్పుడు భావజాలం ఏదైతే కలదో తప్పుడు సంస్కారములు వాటన్నిటినీ తీసుకుంటే మీరు వెళ్ళి ఈశ్వరుల్లో కలిసిపోతారు మీ హృదయంలో ఉన్నది ఈశ్వరు కలిసిపోతారు మీరు ఆ పనిచేయడం మానేసి అసలు అటువైపు ఫోకస్ అనేది సుతరాములు అవుతుండగా లక్షణములతో కోపము ద్వేషము ఈర్ష్య అసూయ కటుభాషణము ఇత్యాది లక్షణములతో జీవితం గడిపేస్తూ పెద్ద పెద్ద పూజలు వీళ్ళు చేసి తీర్థయాత్రలు చేసాం ఇది చేసాం ఇది చేసామంటే దానివల్ల వీడు ఈశ్వరుణ్ణి చేరేసుకున్నట్లు అవుతుందా అవ్వదు కాబట్టి అప్రాప్త్య ఈశ్వరం మీరు ఉంటే ఈశ్వరుణ్ణి పెద్ద పెద్ద పూజలు చేసుకుంటే మాత్రాన్ని ఈశ్వరుణ్ణి చేరుకుంటాడని అనుకోరాదు ఈశ్వరుడు బయట ఉన్నవాడైతే ఆన్ ప్రాబబ్లీ దట్ కుడ్ వర్క్అవుట్ ఈశ్వరుడు బయట లేడు మన హృదయంలోనే ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు మనకి ఈశ్వరుడికి మధ్యన అవరోధము లేకపోతే అడ్డు కేవలము అసుర లక్షణములు మాత్రమే ఈ లక్షణములను ప్రభావహీనముగా చేసి అంటే వాటిని తోసుకుచ్చి అవి లేకుండా చేసుకుంది దాన్ని తద్వారా దైవీ లక్షణములు వాటంతా సంక్రమిస్తాయి మీరు అసుర లక్షణములను పారద్రో లేపటికీ ఇంకా దైవీ లక్షణములే మిగులుంటాయి సహజంగా సిద్ధిస్తాయి అవి మిమ్మల్ని మీ హృదయంలోనే ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని వద్దకు చేరుస్తాయి అది ఈశ్వరుణ్ణి చేరి మార్గం అది విజేతనే మహాత్ముడు అని వాడు సద్గుణ ప్రాప్తిదేవ ఈశ్వర ప్రాప్తి ఇప్పుడు ఏమైందంటే ఈశ్వరుడు పైన ఎక్కడో ఉన్నాడు నువ్వు ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవాలి ఎలా చేరుకున్నావు అంటే దీనికి ఒక రిచువల్ ప్రాసెస్ కలదు సెట్ అండ్ సెట్ ఆఫ్ రిచువల్స్ చేయటం ద్వారా మీరు ఆ ఈశ్వరుని చేరుకుంటారు అని ఒక స్కీమ్ను తయారు చేసి జగన్ మీద మారేస్తే ఒక విచిత్రమైన వాతావరణం మీద మనం ఆ వాతావరణంలో ఈ ఆంతరముల క్వాలిటీస్ సదులములు ఏవైతే ఉంటాయో వాటి గురించి అసలు ఎటువంటి ఫోకస్తో ఉండదు సుతరాము వాటి ఎడల ఉపేక్షాభావము ఉంటుంది వాటికి ఎవరు అసలు ప్రసంగం కూడా చేయాలి ఎప్పటికీ బాహ్యము నుండి ఉండేటువంటి కర్మకాండలపైనే ఫోకస్ చేస్తారు జపం ఎంత చేయాలంటే పూజలు ఎన్ని చేయాలి తీర్థయాత్రలు ఎన్ని చేయాలి లేకపోతే ఒకే తీర్థయాత్ర ఎన్ని సార్లు చేయాలి ఇరవై సార్లు చేయాలా పదమూడు సార్లు చేయాలా పద్దెనిమిది సార్లు చేయాలా ఏ ఊరు వెళ్ళి అదే అదే రైలు వచ్చి అక్కడికే వెళ్ళి వస్తున్నాం ఈ ఫోకస్ లో పడిపోతారు ఎందుకంటే ఒక ప్రాసెస్ మనం చేసినట్లయితే దాట్ వీల్ అల్టిమేట్లీ టేటస్ అండ్ వీల్ గెట్ క్రాష్ అంటూ వైకుంఠ అని ఆ ప్రాసెస్ లో పడిపోతాడు అందుచేతనే భగవాన్ బుద్ధులు మొరులైన వాళ్ళు ఏం చేశారంటే బాహ్యములందు ఉండేటువంటి దైవానికి వాళ్ళు అసలు ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు పూర్తిగా వాక్యములందల దైవాన్ని ఉపేక్షించాడు వీళ్ళు ఎలా అయితే ఆంతరములందరి సద్గుణములను ఉపేక్షించి వాహ్యములొందరి దైవాన్ని చేరుకునే హడావిల్లో జనం ఎలా అయితే ఉన్నారో దీనికి రివర్స్ అయింది అయింది ఏమిటంటే వాహ్యములందరి దైవాన్ని పూర్తిగా ఉపేక్షించాలి ఉపేక్షించి ఆంతరములందరి సద్గుణములకు మాత్రమే ప్రాముఖ్యాన్ని ఇస్తూ వచ్చాడు దాంతో ఈ మీమాంసంలో ఏం చేశారంటే బుద్ధుణ్ణి నాస్తికవాదిగా ముద్ర వేశారు ఇప్పుడు మహాత్ముల్ని ఆ ముద్రని చెరిపేసుకుందుకు వాళ్ళు ప్రయత్నం చేయరు సెల్ఫ్ డిఫెన్స్ అన్నది మహాత్ములు ఎందుకు ఉండదు వాళ్ళు నోట్ డిఫెన్స్ రిజల్ట్ బుద్ధుణ్ణి మీరు నాస్తికుడు ఉన్నారనుకోండి ఆయన నవ్వుదవి ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు అంతేగాని కాదు నాన్నంత మాట అంట కూర్చొని వాదించదు నవ్వు నవ్వేసి లేచక్క పోతాడు దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్ కాబట్టి మీమాంసకులు ఒక తప్పుడు అభిప్రాయాన్ని సమాజంలో నిర్మాణం చేసి పెట్టారు మీమాంసకులు అంటే కర్మవాదులు కాబట్టి ఏమైంది హృదయములో ఆత్మరూపంగా దేవుడున్నాడు మనం సద్గుణముల ద్వారా దేవుణ్ణి చేరుకోవాలి ప్రాప్తి ఈశ్వర ప్రాప్తి సద్గుణ ప్రాప్తి లేవ ఈశ్వర ప్రాప్తి అనే సిద్ధాంతము గీతా సిద్ధాంతం మాం అప్రాప్తి అయ్యా అంటున్నాడు దైవీ లక్షణములు ఉంటే నన్ను పొందుతారు అసుర లక్షణములు ఉంటే నన్ను పొందలేదు ఆ ఈశ్వర ప్రాప్తి సద్గుణ సద్గుణముల చేత నిర్వహించబడుతుంది దుర్గుణముల చేత దూరము చేయబడుతుంది అని ఆ ఫోకస్ ఎలా ఆ ఆంతరములందరి గుణములపై ఉండేటువంటి ఫోకస్ సంథింగ్ వెరీ యునీక్ మీకు అది యొక్క మోసాలలో బాగా కనపడుతుంది ఇక్కడ కూడా భగవద్గీతలో కూడా అదే కనపడుతుంది అంచేతనే మన కర్మవాదులు ఏం చెప్తారంటే కర్మవాదులు ఉపాసకులు ఉన్నారే వీళ్ళు అసలు గీతలోకి రాదు నిజంగా ఎందుకంటే వాళ్ళకి గీత లుంగుడు పడదు వాళ్ళు వేసే వేషాల నుంచి అలాగా అలా దూరంగా పెట్టేస్తారు గీతను దూరంగా పెట్టేస్తారు గీత గురించి మాట్లాడారు ఏదేదో చెప్తారు ఇంకేదో చెప్తారు ఏదో ఇచ్చదు వచ్చదు అంటారు తప్ప గీత మాట మాట్లాడ చాలా చిత్రంగా ఉంటుంది ఇక్కడ వ్యవహారం ఒక వ్యవహారం ఫస్ట్ మాం ఈశ్వరం అప్రాప్త్యం అనాసాధ్య ఏవా ఈశ్వరుడు ఒక నన్ను ఈశ్వరుడు నన్ను చేరుకోకుండానే టేక్అట్ ఏ అర్జున త అధమాం నికృష్టతమాం గతి ఇప్పుడు వీడు అసుర లక్షణములో కలిగి ఉన్నారు అంటే ఇప్పుడున్న గతియే ఇప్పుడున్న స్థితియే అధమం ఇదే అధమం ఎందుకంటే ఎప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు కామనలతో వేగుతూ ఉంటాడు కటువుగా మాట్లాడతాడు చాలా స్వార్థపరుడుగా జీవిస్తూ ఉంటాడు జే అధమము అంతకంటే అభ్రమం ఏముంటుంది తల్లిదండ్రుల గల సేవా ఉండదు తల్లిదండ్రులకి సేవ చేయాలని అనుకోడు సో మాతృదేవ భోవ పితృదేవ భావ అక్కర్లేదు ఆ రెండో ఉన్నాడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు దేవుడు ఈ రెండు అక్కడైతే తండ్రి బతుకున్నంత కాలం సేవ చేయండి లక్ష్మీ ఇద్దరు తండ్రిని పెట్టడానికి ఉత్సాహం నిర్పించాడు ఇవన్నీ కూడా చాలా తప్పు మార్గం సో అంచేతనే వీళ్ళు ఇప్పుడే అధమ స్థితిలో ఉన్నారు ఈ జన్మంతా ఇలాగే గడిచిపోతే ఎప్పుడైనా భగవద్గీత వాళ్ళు వింటే భగవద్గీత వినాలంటే ఏంటి శాస్త్రంలో ఏమని చెప్తారంటే భాష్యాల్లో ఎప్పుడు చూసినా ఇదే మాట పెడతారు ఎవరో ఒక కరుణామయుడు ఇది చెప్పాలి అని అంటారు అథమ కానుడై ఉండాలి ఎందుకంటే లేకపోతే ఇలాగంటి పాఠం చెప్పడానికి ఎజెండా ఉన్నవాడు చెప్పలేడు వీళ్ళందరినీ మనం అట్టి పెట్టుకోవాలి వీలనే కొంటారు ఖుష్ చేసి చార్మింగ్ చేసి వీళ్ళతోటి మనం శిష్యులుగా చేసుకోవాలి అని శిష్యులను తయారు చేసుకోవాలనుకున్నవాడు చెప్పలేదు అక్కడికే వాడి ఆ కాన్షియస్నెస్లోనే వీక్నెస్ వస్తుంది ఇంకా ఏ రకమైన ఎజెండా లేకుండా కేవలము జనుల ఆత్మరూపులు అనే ఒక ప్రేమ భావము వీళ్ళు తప్పక తెలుసుకోట విషయాలు ఇవి ఇవి అందరూ చెప్పరు ఇవి చెప్పే వాళ్ళు విషయం చెప్పినా కనబడరు చెప్పే సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పకపోతే ఆ ఆపర్చునిటీ పోతుంది ది మిస్ అనేటువంటి ఒక ప్రేమ భావం గల వాళ్ళు మాత్రమే చెప్తారు ఎంత చెప్పరు అయితే ఎవడు చెప్తాడు ఇలాంటిదే ఎవడు చెప్తాడు మీరు ఇది చేసుకోండి అది చేసుకోండి వీకుంఠం వైకుంఠ ద్వారాలు తెలుసుకుని ఉన్నాయి అని చెప్తారు సో అలా చెప్పడమే కాదు ఉపనిషత్తులను గీతావాక్యాలను కూడా ఆ ధోరణిలో తత్వర్థాలు కూడా చెప్తారు ఇప్పుడు ఆత్మ అదృష్టము అని ఉంటుంది అదృష్టం లేకపోతే అదృష్టం ఆత్మ కంటికి కనపడేది కాదు దానికి అర్థమేమని చెప్తారంటే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే విష్ణువు కనపడతారు తప్ప ఇంకెక్కడా బయట కనపడుతూ చూడండి అశ్ృత అశ్రుత కల్పన శ్రుత హానం ఇలాంటివన్నీ వస్తుంటాయి ఇలాంటివన్నీ వస్తారు రాకు అటువంటి సమాచారం సమాజంలో ఉంటుంది తప్ప విష్ణువులుగా మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని ఎవరు చెప్తారు చెప్పండి సో చాలా సమాజంలో చాలా వ్యామోహం చాలా అధికంగా ఉంటుంది చెప్పే వాళ్ళలో చాలా వ్యామోహం ఇంకా వినే వాళ్ళ గురించి మీరు కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉండదు అస్తూ కాబట్టి వీడు ఇప్పటికే అధమ స్థితిలో ఉన్నాడు ఇలాగే ఈ జీవితం కొనసాగితే అంటే వీడు చెవులో భగవద్గీతకు చెందిన మంచి వచనాలు ఎప్పుడు పడకుండా అయిపోతే ఒకవేళ పడ్డ వాటి గురించి వాడు మనస్సు పెట్టకుండగా అయిపోతే ఎందుకంటే సంసారాలు చాలా బిజీగా ఉంటారు చాలా అనేకానేకములైన వ్యవహారాలలో తలముంటలై ఉంటారు ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటే వ్యవహారములు చల్లారితే కానీ తత్వం అంత వ్యవహారోపశమం అని ఉంటుంది వ్యవహారాలు వ్యవహారాలంటే తెలుసుకున్నాయండి శత్రుమిత్ర క్రియ అత్రియ ధర్మ అధర్మ కర్తృత్వ పోతృత్వా వ్యవహారములు అంటే ఏమైనా మొత్తం డైఫ్ అంతా గవరైందిగా ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యవహారం అని పేరు అది చల్లారితే అప్పుడు వీళ్ళకి ఆత్మతత్వం తెలుస్తుందని చెప్పేసి మనకు ఉపనిషత్తులు చెప్తాయి కాబట్టి సంసారులు తలముంతులైతే ఉంటారు వ్యవహారంలో వాళ్ళకి ఆ స్వరూపము చేయందు పడ్డ కూడా వాళ్ళు దాని అసలు క్లాస్లో కూర్చోలేరు మీరు ఓపికబట్టి కూర్చుంటున్నారు కానీ మామూలుగా క్లాసులో కూర్చోలేరు వస్తారు కొంచెం చోట్ల చూస్తారు కుర్చోలా వద్దా అని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తటపటా ఇస్తారు అక్కడ కుర్చీ ఖాళీగా ఉండి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది రండి కుర్చీ అని ఇన్వైట్ చేస్తుంది కుర్చీ సరే కుర్చీ ఏదో మనల్ని పిలుస్తూ ఉందని చెప్పేసి వెళ్ళి ఆ కుర్చీలో పోలబడతారు ఒక పౌగొంటే ఈయన ఏదో మనకు ఉపయోగకరమైన నేను చెప్తున్నట్లేదేమో లేచు ఇది అంటే అధికారంగా ఆహారాన్ని తిని అలవాటు ఉన్నవాడికి హెల్త్ ఫుడ్ పెడితే ఎలా ఉంటుంది వాడికి దాని మీద మనసు తోచిస్తారు అలా ఉంటుంది